జయ గురుదత్త యోగవాసిష్టం ముముక్షు వ్యవహార ప్రకరణం పన్నెండవ భాగం ఆ వివరణలో ప్రమాణ విచారం దాకా వచ్చాడు ప్రమాణములంటే ఏమిటి ప్రమాణముల ద్వారా విషయం ఎట్లా గ్రహించబడుతుంది ప్రమాణం అంటే చైతన్యమైనట్లయితే ప్రమాణం చేత గ్రహించబడేటువంటి విషయం కూడా చైతన్య రూపం అనేది ఎట్లా ఈ విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు చెప్పుకుంటూ వచ్చా అని అంటున్నాడు రామా మనం ఎక్కడి నుంచి వచ్చామంటే ప్రమాణపూర్వకంగా విచారణ చేయాలి అని చెప్పాను దాని దగ్గర నుంచి ప్రశ్నలు వచ్చినాయి ప్రమాణం అంటే ఏమిటి ప్రమాణాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అసలైన ప్రమాణం ఏది ప్రమాణం ద్వారా తెలుసుకోవాల్సింది ఈ చర్చంతా వచ్చింది ప్రమాణం అంటే ఏమిటో తెలియడం కోసం ప్రమాణ చర్చ చేయడంలో అసలు చైతన్యం యొక్క తత్వమే మనకు కొంతవరకు తెలిసిపోయింది ఎలాగ తెలిసిపోయింది తరంగాది రూపాలు ఏమీ లేకముందు సముద్రం ఏ రకంగా అయితే ఏకాకారంగా ఉంటుందో అలాగే ఈ సృష్టికి ముందు ఈ చైతన్యం కూడా ఏ వికారాలు లేకుండా ఏకాకారంగా ఉంది అని మనకి నిరూపణ అయితే ఆ దశలో సృష్టికి పూర్వదశలో ఏ వికారాలు ఏ మార్పులు లేనటువంటి దశలో ఆ పరమాత్మ చైతన్య వస్తువు అది ఈ సృష్టిలోని ఏ వస్తువుకి కారణం కాదు ఆ తరువాత అది తనకు తనే కారణత్వాన్ని కల్పించుకొని అంటే తనలో కారణత్వాన్ని తనలో ఉన్నట్లుగా గోచరింప చేసుకొని ఈ ప్రపంచ రూపంగా తనే వ్యక్తమైంది అని మనం నిరూపించాం కనుక ఈ ప్రపంచమంతా పరమాత్మ చైతన్యంలో అధ్యస్తమైంది అని మనం అర్థం చేసుకోవాలి తనకు లేని కారణత్వాన్ని తనే కల్పించుకొని అంటే కారణత్వం ఉన్నట్లుగా చూపించుకొని ఈ ప్రపంచాకారంగా బయటికి వచ్చింది అంటే మట్టి ముద్దులోంచి కుండ వచ్చినట్టు వచ్చిందని చెప్పుకోకూడదు అధ్యస్తమైందని చెప్పుకోవాలి అధ్యాస అధ్యస్తమనే పదాలకి పూర్వమైన మనం అర్థం చెప్పుకున్నాం రజ్జు సర్పంలో ఎట్లాగైతే తాడున్న చోట పాము కనిపిస్తే ఆ పాము అధ్యస్తమైన పాము అంటున్నామో అట్లాగే ఈ పరమాత్మలో ఈ ప్రపంచం అంతా అధ్యస్థమైంది అని మనం అర్థం చెప్పుకోవాలి ఆ విధంగా అర్థం చేసుకోవాలి దాన్ని ఇది కనుక అధ్యస్థమైతే ఈ ప్రపంచమంతా కల్పితమే అని తెలుస్తాం ఈ ప్రపంచం అంతా మనకు కనిపించేటువంటి ఈ పద్నాలుగు లోకాల ప్రపంచం ఉందే ఇదంతా కల్పితమే అని చెప్పాలి ఇది ఎవడిని రూపించాలి ఈ ప్రపంచమంతా కల్పితమైనయ్యా ఇదంతా అత్యస్తమయ్యా అని ఎవడిని రూపించాలి ఎవడికి వాడు స్వయంగానే విచారణ చేసుకొని ఈ ప్రపంచ కల్పనకు కారణమైనటువంటి అజ్ఞానాన్ని నశింపజేసుకోవాలి ఆ అజ్ఞాన నాశనం పేరే పరమ పురుషార్థం ప్రమాణపూర్వకంగా శాస్త్ర విచారణ చేసిన దానికి ఇదే ఫలితం ఏది అజ్ఞాన నాశనం అయితే రామా ఈ విధంగా చెప్పడంలో ఒక చిన్న సందేహానికి కూడా తాగుంది ఆ విషయం నాకు తెలుసు ఏమిటంటే విచారణ వల్ల అజ్ఞానం పోతుందని మనసు ప్రశాంతం అవుతుందని చెప్పుకుంటూ వస్తున్నాంగా అదే మోక్షం కూడా చెప్పాం పూర్వం దీన్ని బట్టి చూస్తే మోక్షం వచ్చాక కూడా మోక్షదశలో కూడా ఏ రోజుకు రోజు ఏ క్షణానికి ఆ ఈ విచారణ చేసుకుంటూనే ఉండాలి చేసుకుంటేనే మోక్షం ఉంటుంది ఎప్పుడైతే విచారణ ఆపేసావో ఆ మోక్షం ఎగిరిపోతుంది ఈ విచారణ అనేది వెంటబడి ఉంటుంది మోక్షదశలో కూడా అని చెప్పినట్టు అవుతోంది అవుతోందేమో అని సందేహం రావడానికి సావకాశం ఉంది కొంతమంది ఆ విధంగా వాదిస్తూ ఉంటారు కానీ అలా ఉండే సావకాశమే లేదు ఎందుకంటే విచారణ అనేది మీద ఆధారపడి ఉంటుంది శబ్దాల మీద వాటి అర్థాల మీద శాస్త్రాల మీద వాటి యొక్క సమన్వయాల మీద వీటి మీద ఇట్లా ఆధారపడి ఉంటుంది శబ్దాలు అర్థాలు అనేవి దేంట్లో భాగం ఈ ప్రపంచంలో భాగం అంతేకాకుండా శబ్దాలు అర్థాలు ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలకి కర్మేంద్రియాలకి అధీనములై ఉంటాయి ఇలాగంటి ఈ శబ్దాల ద్వారా వీటి యొక్క అర్థాల ద్వారా చేసేటువంటి విచారణ వల్ల ఇంద్రియాలు మనస్సు ప్రపంచము ఈ మొత్తమంతా కూడా అన్నీ ఒకేసారి శాంతించిపోతాయి అని చెప్పాం శాంతించడం అంటే ఏమిటి ఈ సందర్భంలో శాంతించడం అంటే కదలిక లేకుండా పోవడం అలాంటి స్థితి వచ్చాక అంటే ఏమిటి శబ్దాలతోనూ అర్థాలతోనూ శాస్త్రాలతోనూ వీటన్నిటితోనూ కూడినటువంటి ప్రపంచమంతా కూడా శాంత స్థితికి నిష్పంద స్థితికి నిశ్చల స్థితికి వచ్చేశాక ఇక శబ్దార్థాలకు తావెక్కడ శబ్దాలు అర్థాలు లేకపోతే విచారణ ఎక్కడ ఉంటుందండి కనుక మోక్షస్థితి అనేది నిజంగా కానీ లభించాలి కాని లభిస్తే అప్పుడు కూడా విచారణమని వెంట పట్టుకుంటుందేమో ఏ రోజు విచారణ మానేస్తే ఆ రోజు మోక్షం ఎగిరిపోతుందేమో అనేటువంటి వాదన గాని ఆ వాదన వల్ల వచ్చే భయం గాని రెండు అర్థరహితములే ఏమి సార ఉన్న మాటలు కావు ఒక్కసారి అలాంటి మోక్షస్థితి కనుక వచ్చేసిందంటే ఇక ప్రారంధ కర్మ చేత శరీరం జీవించి ఉన్నా సరే అలాంటి జీవికి ఈ ప్రపంచం గాని ప్రపంచంలో భాగమైన ఈ దేహం కానీ దేహంలో భాగమైన ఇంద్రియాలు గాని ఇదంతా కూడా ఆభాస మాత్రంగానే ఉంటుంది ఇంద్రియాలు మనస్సు ప్రపంచం ఎంత ఏమిటండి ఒక రకమైన చలన రూపం ఇదంతా ఆభాస చలనంగా కనిపిస్తుంది మోక్షదశలో దానికి సత్యమైన చలనం ఉండదు ఇంద్రియాల చలనం ఆభాస మాత్రమే కనుక అప్పుడు ఆ జీవికి కర్తృత్వం కానీ భోక్తృత్వం గాని ఏది ఉండదు అంటే ఒక కర్మ చేయటం ఆ కర్మఫలాన్ని అనుభవించడం ఇవేవి ఉండవు దాన్నే మనిషి ఏమంటున్నాయంటే ఇక్కడ మనస్యని శాంతే న ప్రవర్తంత ఏవతే కర్మేంద్రియాణి యంత్రవతు అసంచారిత యంత్రవత్ స్టార్ట్ చేయని యంత్రంలాగా అంటున్నాడు అసంచారిత సంచారం చేయబడనటువంటి అంటే స్టార్ట్ చేయనటువంటి లాగా అయిపోద్దు కారు ఉంది అక్కడ దానికి కీచి స్టార్ట్ చేయలే ఆ కారు ఏముంది చైతన్య ప్రవర్తిస్తుందా కనుక మనసి అనీహితే శాంతే మనస్సులో ఏ రకమైనటువంటి ఈహలు అంటే ఆలోచనలు లేకుండా శాంతే ప్రశాంతమైపోయినట్లయితే అంటే నిష్పందం అంటే నిశ్చలం తే ఈ ఇంద్రియములు నవర్తంతే ఏవా ప్రవర్తించనే ప్రవర్తించవు కదల్నే కదలవు పని చేయరే పని చేయవు ఏంటివి కర్మేంద్రియాణి పని చేయకుండా మరి అంటే ఇంద్రియములు కాకుండా పోతాయా అంటే ఇంద్రియములు లాగానే ఉంటాయి ఇలాగా అసంచారిత యంత్రవతు కీచి కదలించినటువంటి యంత్రంలాగా స్టార్ట్ చేయని కారు లాగా అని చెప్పాడు మనస్సులోనే కదలికుండదు మనస్సులో కదలిక ఉంటాయి కదా మరి ఇంద్రియాల్లో కదిలికొచ్చేది ముందర మనస్సులోనే కదలిక లేకుండా పోతుంది మోక్షం అని చెప్పబడేటువంటి దశలో మనస్సులో కదలికలు లేవంటే అర్థం ఏంటి కోరికలు ఉండవు మనస్సులో కోరికలు లేకపోయేసరికి ఏమవుతుంది కర్మేంద్రియాలన్నీ కూడా ఏ రకమైనటువంటి ప్రేరకము లేకుండా స్టార్ట్ చేయని కార్ లాగానే ఉండిపోతాయి దీన్నే జీవన్ముక్త స్థితి కూడా అంటూ ఎందుకంటే ఇంకా శరీరానికి జీవం ఉంది కనుక జీవన్ముక్త స్థితి పూర్వం ఒకసారి ఈ స్థితిని గురించి మనం వర్ణించి చెప్పుకున్నాం రామా అప్పుడు దీని ఏం చెప్పారంటే వేయించి వేసిన గింజతో పోల్చి చెప్పారు రైతు పొలంలో గింజలు వేసుకోవడం మార్కెట్కి వెళ్ళేప్పటికి మోసం చేసి వేయించిన గింజలు అమ్మడం ఈ కథ అంతా అక్కడ చెప్పారు అంటే అక్కడ ఏం చేశారు జీవన్ముక్త స్థితిని వేయించి వేసినటువంటి గింజతో పోల్చి మనకు అప్పుడు విచారించారు ఇప్పుడు ఏమన్నా కీయమైన యంత్రంతో పోల్చి మళ్లీ చూస్తున్నారు ఇంకోమానం కూడా చెప్పారు ఇక్కడే ఈ గ్రంథంలో జీవన్ముక్తుడు యొక్క ప్రాణేంద్రియాల చలన ఎలా ఉందంటే చెక్క పొట్టేళ్ల పోట్లాటలాగా ఉంది అన్నాడు అంటే ఏమిటి రెండు చెక్క పొట్టేళ్లను తయారు చేశారు వాటికేమైనా కాళ్ళ కింద చక్రాలు పెట్టారు తోకలకేమైనా వెనకాల దారాలు కట్టారు తోలు బొమ్మలాటకి ట్రైనింగ్ ఇచ్చినట్టుగా ఆ దారాలు లాగేవాడికి ట్రైనింగ్ ఇచ్చారు ఆ దారాలు లాగేవాడు తోకల దారాలు కట్టుతుంటే ఆడిస్తుంటే ఆ రెండు పొట్టేళ్లు కొట్టుకుంటున్నాయి నిజంగా కొట్టుకునేటువంటి పొట్టేళ్లకి ఈ కొయ్యబొమ్మ పొట్టేళ్లకి తేడా ఏమిటి ఏమిటంటే చెక్కేవాడు కనుక నేర్పుగా చెక్కితే ఈ పొట్టేళ్లకి ఆ పొట్టేళ్లకి దూరం చూసినప్పుడు మనం తొందరగా భేదం గ్రహించలేకపోవచ్చు ఆ దారం కిరం మనకి దూరం నుంచి కనిపించకపోవచ్చు అసలే భేదం ఏమిటంటే నిజంగా కొట్టుకునే పొట్టేళ్ల హృదయాలలో ఆలోచనలుంటాయి ఈ చెక్క పొట్టేళ్ల హృదయాలలో ఏ ఆలోచనలో ఉండదు దానికి అర్థమీ లేదు జీవన్ముక్తుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఈ చెక్క పొట్టేళ్ల ప్రవర్తన లాగా ఉంటుంది అందువల్ల జ్ఞానోత్పత్తి కలిగిన తర్వాత జీవన్ముక్తి అవస్థ ఏదైతే ఉందో ఆ అవస్థలో ఇంక విచారణ ఉండే అవకాశం ఎంత మాత్రం లేదు కాబట్టి జ్ఞానం కలిగినా కూడా మోక్షం కలిగినా కూడా జీవన్ముక్తి కలిగినా కూడా విచారణ చేస్తూ ఉండవలసిందే విచారణ వెంటబడుతుందేమో అనేటువంటి భయ సందేహాలకు ఏమాత్రం తావులేదు రామా ఈ విషయంతో బానే ఉంది కానీ ఇలా చెప్పడంలో ఈ ఉదాహరణలోంచి నీకు ఒక చిన్న అపార్థం కూడా వచ్చేసే అవకాశం ఉంది జీవన్ముక్త స్థితిని వర్ణించి చెప్పేందుకోసం చెక్క పొట్టేళ్ల ఉదాహరణ చెప్పాం ఆ చెక్క పొట్టేళ్లు కదరడానికి కారణం ఏమిటి అంటే ఆ తాడు గుంజేవాడున్నాడు వాడికి హృదయం ఉందిగా చెక్క పొట్టేలకు హృదయం లేదు నిజమే కానీ దాని తోక తాగేవాడున్నాడే వాడికి హృదయం ఉందిగా కనుక పరంపర ఒక హృదయం ఉన్నవాడే ఈ చన్నానికి కారణమవుతున్నాడుగా ఈ జీవన్ముక్తిలో ఇంద్రి జీవన్ముక్తుడు ఉన్నాడే వాడు చెక్క పొట్టేలు లాంటి వాడే వాడు ఇంద్రియాలను కదిలించేవాడు ఎవడో ఉండాలి తోకలాగేవాడు ఉన్నట్టుగా వీడెవడు మరి జీవన్ముక్తుడి విషయంలో వాడి ఇంద్రియాలను వాడి యొక్క అంతఃకరణాన్ని కదిలించేటువంటి వాడు ఎవడు అని ప్రశ్న కలగచ్చు ఈ ఉదాహరణ మామూలుగా అయితే మనిషిలో ఇంద్రియాలను కదిలించేది ఎవరయ్యా జీవన్ముక్తుల సంగతి దగ్గర వద్దాం మామూలుగా మనం ఉన్నాం జీవన్ముక్తులను కాదనుకుందాం జీవన్ముక్తులు యొక్క కానివాడి యొక్క మామూలు వాడి యొక్క మనస్సుని కదిలించేది ఎవరు అంటే కోరికే కోరిక ఉంటే మనస్సు కదులుతుంది కోరిక లేకపోతే మనస్సు కదలదు కనుక కోరికను కదిరించేది ఏది అంటే విషయాల మీద జ్ఞానం కనుక ఇప్పుడు ఏం జరిగింది మనస్సు ఇంద్రియము విషయ జ్ఞానం మూడు వచ్చినాయి వీటిని ఇప్పుడు కొత్తగా చెబుతున్నాను అనుకోకు పూర్వప్రకటనలోనే నేను నీకు త్రివిధ స్పందాలు అని చెప్పా సంవిత్ స్పందము ఐంద్రియ స్పందము మనస్పందము అని మూడు స్పందాలు చెప్పాం ఆ సంవిత్ స్పందాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కొత్త పేర్లు పెట్టామే ఆ పేర్ల గురించి కూడా అక్కడ నేను నీకు బాగా వివరణ ఇచ్చాను పేర్లు ఏవైనప్పటికీ కూడా మొత్తం మీద తెలియదు ఏమిటంటే మనిషిలో ఇంద్రియాలు కదలాలంటే వాడికి విషయ జ్ఞానం కలగాలి అంటే విషయాలను కూర్చిన జ్ఞానం వాడికి కలగాలి అంటే వీడికంటే ముందర అక్కడ విషయాలు ఉండాలి విషయాల గురించిన జ్ఞానం వీడికి ఉండాలి ఇంతవరకు బాగానే ఉంది లోకటి చర్చలో ఏం చెప్పాం మనం ప్రపంచంలోని విషయాలన్నీ కూడా మనఃకల్పితములు అని చెప్పాం మనస్సు వల్ల తయారైనటువంటి పదార్థాలు అని చెప్పాం ప్రపంచంలో విషయాలన్నీ మనఃకల్పిత విషయాలైనట్లయితే మనఃకల్పిత పదార్థాలు అయినట్లయితే మనస్సు కదిలితే కదా ఆ విషయాలైనటువంటి పదార్థాలు తయారయ్యేది మనస్సు కదలాలంటే ఏమన్నా విషయ జ్ఞానం ఉండాలంటారు కదా విషయం కంటే వెనక మనస్సులో కదలిక ఉందన్నమాట మీరు చెప్పిన ప్రకారం ఇందాకేమో విషయాల వెనక మనస్సులో కదలిక ఉంది అన్నారు ఇప్పుడేమో మనస్సు యొక్క కదలిక వెనక ఇంద్రియాలు ఉన్నాయి అంటున్నారు ఎక్కడికి వెళ్ళండి నేల మీద నేనున్నాను నేల నా మీద ఉంది రెండు మంచి మాటలే అన్నట్టుగా ఉంది దీని అన్యోన్యాశ్రీయ దోషం అంటారు కదా మీరు చెప్పేదానికి ఈ దోషం పడుతుంది కదా అని రాముడు అడిగాడు దానికి వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు రామా చాలా మందికి ఇది చాలా చిక్కు ప్రశ్నలాగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఇందులో అంత చిక్కు ఏమీ లేదు ఈ ప్రపంచం అనేది ఉందే ఆత్మచైతన్యంలో ఉండనే ఉంది దాని యొక్క స్వభావంలోనే ఉంది ఆత్మచైతన్యం యొక్క స్వభావంలోనే ఈ ప్రపంచం ఉంది కానీ సంవిస్పందం కలిగినప్పుడు ఈ ప్రపంచ స్వరం బయటకు వస్తుంది బయటకు ఆవిర్భవించినట్టు కనిపిస్తుంది ఆత్మచైతన్య స్వభావంలోనే ఇలాంటి లక్షణం ఉంది కనుక అనాది మాయా ప్రవాహం వల్ల పూర్వకాలీన విషయాలకు సంబంధించిన సంవిత్స్పందం మనస్పందం ఇవి ఏర్పడతాయి మనస్పందం వల్ల పరంపరగా మళ్ళీ విషయోత్పత్తి జరుగుతూ ఉంటుంది ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది ఇది దేనివల్ల వచ్చింది మూలభూతమైనటువంటి ఆత్మ పదార్థం స్వభావంలోనే ప్రపంచం అంతర్లీనంగా ఉండటం వల్ల ఇది వచ్చింది అయితే ఇలా చెప్పేటప్పుడు నీకు స్పష్టంగా అర్థం కావట్లా ఒక ఉదాహరణ చెబుతా వినో నీకు బాగా అర్థమైపోతుంది ఏమిటంటే ఇక్కడ మనం కూర్చున్నాం గాలి ఉంది గాలి ఉందని నీకు ఎట్ట ఆ గాలిలో కదలిక వచ్చి ఆ కదలిక చర్మానికి తగిలితే అప్పుడు నీకు గాలి ఇక్కడ ఉంది అని తెలుస్తుంది ఆహా చల్లటి గాలి వీస్తోందండి అంటాం అంటే నువ్వు ఎంత చెబుతున్నావు చలనం ఉంటే గాలి అని ను నిర్వచనం చేస్తున్నావు పరోక్షంగా అయితే గాలి లేదనుకో చలనం ఉంటుందా గాలి ఉంటే గానీ చలనం ఉండదు చలనం ఉంటే గానీ గాలిని నువ్వు గుర్తించవు ఇది అన్యోన్యాశ్రీయ దోషమా మరి అన్యోన్యాశ్రీయ దోషంలాగా కనిపిస్తుంది కానీ ఇది నిజమైన అన్యోన్యాశ్రీయ దోషం కాదు తనలో స్పందనం కలిగించుకునే గుణం గాలిలోనే సహజంగా అంతర్గతంగానే ఉంది అలాంటి గుణం దానిలో ఉండబట్టే అది కదులుతూ ఉంటుంది అది కదిలినప్పుడల్లా నీకు కొత్తగా గాలి వచ్చినట్టు నీకు అనుభూతి కలుగుతూ ఉంటుంది గాలి ఎంతకు ముందే ఉంది గాలిలోకి చలనం వచ్చింది స్పందం వచ్చింది ఒక అలవ వచ్చింది అలవచ్చే కావా చల్లగాలి వచ్చిందండి అంటావు ఆ గాలి ఎక్కడ ఉన్న గాలి కొత్త గాలిగా అయితే ఈ స్పందం ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకంటే ఆ స్పంద గుణం ఉందే అది గాలిలో అంతర్గతమైన గుణమే గాలికి అలాంటి స్వభావం ఉంది గనుక దాంట్లో స్పందన రావడం ఆ స్పందం వల్ల గాలి వర్తింది అని గుర్తించడం నీకు జరుగుతుంది ఇక్కడ నువ్వు ఇందాక చేసినట్టుగా వాదన చేసావు అనుకోండి ఏమండి ఆ స్పందం అనేది ఒక గుణం గాలి అనేది ఒక వస్తువు ఈ రెండు వేరే వేరే వీటిలో ఏది ముందర పుట్టింది ఏది తర్వాత పుట్టింది ఏది చెప్పినా సరే అన్యోన్యాస్య దోషం వస్తుంది అన్నావు అనుకోండి అది బాగుంటుందా ఎందుకు బాగుంటుంది అంటే ఈ స్పందం అనేది గాలి యొక్క అంతర్గత స్వభావంలోనే ఇమిడి ఉంది కనుక ఇది అన్యోన్యాశ దోషం అంటే బాగుండదు ఈ ఉదాహరణ బట్టి అన్వయం చేసి చూసుకో పరమాత్మ చైతన్య విషయంలో ఏం జరిగింది అక్కడ గాలి సర్వత్రా వ్యాపించి ఉన్నట్లే పరమాత్మ చైతన్యం కూడా సర్వత్రా వ్యాపించి ఉంది ఒకనొక వ్యక్తికి చల్లని గాలి అనుభవించవలసినటువంటి కర్మం కలిసి వచ్చేసరికి ఏదో నిమిత్తంగా గాలిలో చలనం ఏర్పడి వాడి వంటికి గాలి చల్లగా తగులుతోంది అలాగే ఒకనొక జీవికి కర్మ అనుభవం జరగవలసినటువంటి సమయం వచ్చేసరికి ఆ పరమాత్మ చైతన్యంలో ఒకనొక జీవి యొక్క రూపం పుట్టినట్లుగా కనిపిస్తోంది గాలిలో అలగలగటానికి కావలసిన సన్నివేశాలన్నీ తోడైనట్లుగా అంటే మన దగ్గర ఉండేటువంటి గాలిలో అలగలగాలంటే ఏవో సన్నివేశాలు కలవాలి ఏది చెట్లు కదలటము ఎక్కడో సముద్రం గల కదలటం అవన్నీ ఎక్కడో దూరం దూరంగా ఉండే కారణాలు అవన్నీ కలిసి కలిసి మన దగ్గరే మన చుట్టూ తానే ఉన్నటువంటి గాలిలో అంతర్గతమైనటువంటి చలన స్వభావాన్ని ఉద్దీపింపజేస్తాయి అవన్నీ ఆ దూర కారణాలని తోడవుతాయి అదేవిధంగా ఈ జీవి యొక్క రూపం ఆవిర్భవించటానికి కావలసినటువంటి దేశము కాలము మొదలైనటువంటి పదార్థాలన్నీ కూడా ఆ జీవి రూపంలో సమావేశం అయిపోతాయి అవన్నీ ఈ జీవి యొక్క ఆకారంలోకి వచ్చి చేరతాయి అప్పుడు జనమంతా ఏమంటారంటే పలానావాడు పుట్టాడు అంటాడు ఆ పుట్టినవాడు గనక విచార జ్ఞాన సంపన్నుడు అయినట్లయితే అంటే శాస్త్రజ్ఞానంతో పరమైనటువంటి తత్వాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి విచారణ సమర్థుడైనట్లయితే తాను శుద్ధ చైతన్యాన్నేనని తనలోనే అలలాగా ఈ రూపం కల్పితమై పైకి ఉబికి వచ్చిందని వాడు గ్రహిస్తాడు మరి సామాన్య జీవుడు వాడు అజ్ఞాన ఆవృతులై ఉంటాడు అంచేతవాడు ఈ రూపమే నేను అని భావిస్తూ ఉంటాడు ఈ రూపాన్ని చూసుకుని ఉల్లాసపడిపోతూ ఉంటాడు ఇది మామూలు వాడి స్వభావం కనుక నువ్వు అనుకున్నట్లుగా ఇది అన్యోన్యాశ్రయ దోషమేమీ లేదు ఈ గాలి ఉదాహరణతో మనకి తెలిసిపోయింది అయితే ఆ ప్రశ్న అక్కడ పెడితే మన చర్చ ఎట్లతోందో చూసుకోవాలి ఎట్నుంచి ఎటు వెళ్ళింది మన చర్చ కొంచెం ఆలోచించు ఆత్మ విచారణ మోక్షదశలో కూడా ఉంటుందా ఉండదా అని ప్రశ్న వచ్చింది దాని దగ్గర నుంచి బయలుదేరి వచ్చాం ఉండదు అని చెప్పడానికి జీవన్ముక్తి అంటే కీ ఇవని యంత్రం లాంటిది అని ఒక నిరూపణ చేశాం అలా చెప్పేసరికి మనస్సు అనేదానికి విషయస్పందానికి అన్యోన్యాసు దోషం ఉందా లేదా అనే సందేహం వచ్చింది అలాంటి దోషం అయితే లేదయ్యా అని కూడా ఇప్పుడు నిరూపణ చేశాం ఇది మన ఇంతవరకు వచ్చింది కనుక ముక్తి దశలో విచారణ మన వెంటబడుతుందని ఎన్నాళ్ళు పోయినా విచారణ చేస్తూనే ఉండాలని అనుకోవడం తప్పు అని మరోసారి నిరూపణ నిర్భయంగా ప్రమాణపూర్వకంగా ఆత్మ విచారణ చేయులు చేస్తే అయ్యే విచారాలకి అవసరం లేనటువంటి సుస్థిరమైనటువంటి పునర్నివర్తన శాశ్వత శాంతి స్థితి లభిస్తుంది అయితే రామా అన్యోన్యాశ్రయ దోషాన్ని నివారించేందుకు మనం చెప్పుకున్నటువంటి యుక్తి పరంపర చూశావా దాంట్లో ఒకచోట ఒక అపార్థం కలిగేసే అవకాశం ఉంది ఎక్కడంటావా గాలి యొక్క స్వభావంలోనే స్పందనం ఉంది అలాగే శుద్ధ చైతన్యం యొక్క స్వభావంలోనే స్పందన ఉంది అని చెప్పాం ఏమిటి ప్రపంచాకారంగా పరిణమించేటువంటి స్వభావం శుద్ధ చైతన్యంలోనే ఉంది అని చెప్పాం అంటే ఈ విషయ ప్రపంచమంతా దాంట్లో అంతర్గతంగానే ఉంది అని చెప్పినట్టయింది అలా చెప్పడంలో ఏమైపోయింది ఆ శుద్ధ చైతన్యం అనేటువంటి ఆత్మ పదార్థం పరమాత్మ పదార్థం ఉంది అది ఒక మట్టి ముద్ద లాంటిదని మట్టి ముద్దలోంచి కుండలు వచ్చినట్లుగా ఈ కుండలన్నిటికీ ఆ మట్టి ముద్ద కారణమైనట్లుగా ఈ ప్రపంచం మొత్తానికి ఆ శుద్ధ చైతన్యమే పరిణామ కారణమని చెప్పినట్లు అవుతోంది పరిణామం అంటే ఏమిటి వివర్తం అంటే ఏమిటి అని పూర్వప్రకరణలోనే నీకు చెప్పా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకో మట్టి ముద్దలోంచి కొండ వచ్చినట్టుగా కనుక కార్యోత్పత్తి జరిగినట్లయితే అంటే మట్టి ముద్దలో ఏ రకమైన సత్త ఉన్నదో అటువంటి సత్తయే కార్యమైనటువంటి కొండలో కూడా అనుగతమై ఉన్నట్లయితే దాన్ని పరిణామం అని పిలుస్తారు పరిణామ రూపైన సృష్టి పరిణామ రూపైన ఉత్పత్తి అని పిలుస్తారో అప్పుడు చెప్పుకున్నాం ఇప్పుడు మనం చెప్పినటువంటి ప్రక్రియ ఏం జరిగింది పరమాత్మ అనేటువంటి మట్టిమూతులోంచి ఈ పద్నాలుగు లోకాలనే కుండలు తయారవుతాయి అంటే పరమాత్మలోంచి పరిణామ రూపంగా ఈ ప్రపంచం ఏర్పడుతోంది అని చెప్పినట్టు అవుతోంది అవినండి నష్టం ఏమిటంటామేమో అలా చెప్పినట్లయితే పరమాత్మ చైతన్యానికి కారణత్వం అనే గొడవ పట్టినట్టు అవుతుంది పట్టినండి పరమాత్మ కారణమేగా పరమాత్మ ఉండబట్టేగా ఈ ప్రపంచం అంతా వస్తోంది అంటావేమో పరమాత్మకి కారణం గనక పట్టినట్లయితే కారణత్వం గనక పట్టినట్లయితే వేదవాక్యాలతో విరోధం వస్తుంది పరమాత్మ దేనికి కారణం కాదు అది దేనికి కార్యం కాదు అని వేదవాక్యాలు అనేకం ఉన్నాయి ఈ విషయం పూర్వం మనం చాలా సార్లు చెప్పుకున్నప్పుడు రెండు మూడు సార్లు చెప్పుకున్నాం ఆ వేదవాక్యాలతో విరోధం వస్తుంది పోతే పోనండి ఏదో ఒక రెండు వేదవాక్యాలు పోతే మాత్రమేమిటి కారణత్వం స్పష్టంగా కనిపిస్తోంది కదా అంటావేమో బ్రహ్మకి కనుక పరబ్రహ్మకి కనుక కారణత్వం కనుక పట్టినట్లయితే దానివల్ల అనివార్యంగా సత్యమైన కార్యం వచ్చి కూర్చుంటుంది దీన్ని ఒప్పుకుంటే పరబ్రహ్మ అద్వితీయమనేటువంటి మాట కూడా ఎగిరిపోతుంది ఇందాకేమగిపోయింది పరబ్రహ్మ దేనికి కారణం కాదు అనేటువంటి వేద వాక్యాలతో విరోధం వస్తే వస్తే వచ్చింది అండి వాటిని ఇగ్నోర్ చేసేద్దాం ఉన్నారు అది ఒప్పుకుంటే ఎప్పుడే పరబ్రహ్మ అద్వితీయం మాటలకు కూడా ఇప్పుడు విరోధం వచ్చింది కనుక రెండు వాక్యాలకి రెండు రకాల వాక్యాలకి విరోధం వచ్చేసింది అంటే బ్రహ్మ లక్షణానికే విరోధం వచ్చేసింది ఇలా అనేక వాక్యాలకి ఇక విరోధం వసుకుంటూనే పోతుంది ఈ గందరగోళం అంతా ఎందుకు వచ్చింది అంటే ఈ ప్రపంచానికి శుద్ధ చైతన్యమే పరిణామ కారణము అని అనుకుని మనం ఎంత ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం ఆ మొట్టమొదట్లో అనుకున్నటువంటి యాక్సిజం ఉందే ఆ మొట్టమొదట్లో అనుకున్నది అది తప్పు అందువల్లే గందర అంతా వచ్చింది కనుక ఏం చెప్పాలంటే ఈ ప్రపంచానికి ఆత్మ చైతన్యం అనేది పరిణామ కారణం కావడానికి వీల్లేదు అని చెప్పేసారు అయితే మరి పరిణామకారణానికి వీలు కావడానికి వీల్లేకపోతే ఈ ప్రపంచానికి కారణం ఏదండి ప్రపంచం కనిపిస్తోంది కదా అంటావేమో అంటే దాని సమన్వయం ఏమిటంటే ఈ ప్రపంచానికి బ్రహ్మ వివర్త కారణమని అంగీకరించగ తప్పదు ఎందుకని కారణాలు రెండు రకాలుగా ఉంటాయని పూర్వ నిరూపణ చేశాం పరిణామ కారణమని వివర్త కారణమని ఇదివరకు చెప్పేశాం కదా తాడును చూసి పాము భ్రాంతి పడ్డప్పుడు ఆ పాముకి కారణమైన తాడుని ఏమని పిలుస్తామని చెప్పాము వివర్త కారణము చెప్పాం అలాగే ఈ ప్రపంచం కూడా పరబ్రహ్మ వివర్త కారణమే వివర్త కారణం వల్ల జన్పించినటువంటి ఈ కార్యం అవటం వల్ల ఇది తప్పనిసరిగా భ్రాంతి రూపమే దీంట్లో ఏమి సందేహం లేదు అని మనకి తేల్తోందయ్యా రామా దీని గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్పవలసిందయ్యంటున్నాడు వశిష్ట మహర్షి ఏం చెబుతున్నాయంటే రామా వివర్త ప్రక్రియలో పరిశుద్ధ చైతన్యంలోంచి ఈ ప్రపంచం వ్యక్తమైంది అనికని చెప్పినట్లయితే ఈ ప్రపంచం అంతా భ్రాంతి రూపం అవుతుంది భ్రాంతి రూపం అంటే మిథ్య అవుతుంది రజ్జు సర్ప స్థలంలో సర్పం మిథ్యా సత్యమా మిథ్యే కదా అలాగే పరబ్రహ్మ నుంచి వివర్త రూపంలో జన్మించినటువంటి ప్రపంచం అంతా కూడా అనివార్యంగా మిథ్య అయితీరుతుంది ప్రపంచం ఎప్పుడే మిథ్య అసత్యం అయిపోయిందో అప్పుడు ఈ ప్రపంచం వల్ల బ్రహ్మకు వచ్చే కాలత్వం ఉందే అది కూడా అసత్యం అయిపోతుంది ఎందుకంటే వచ్చే జగత్ సత్యమైతే కదా ఈ సత్యత్వం వల్ల ఈ జగత్తు వల్ల ఆ పరిశుద్ధ చైతన్యం అనేటువంటి పరబ్రహ్మకు పట్టేటువంటి కారణత్వం సత్యమయ్యేది కార్యం సత్యమైతేగా కారణం సత్యమయ్యేది ఈ కార్యమైనటువంటి ప్రపంచమే సత్యం కాదయ్యి అందుచేత దీనివల్ల పరబ్రహ్మకు వచ్చే కారణత్వం కూడా అసత్యమే పరబ్రహ్మకు పట్టినటువంటి కారణత్వం అసత్యం బ్రహ్మ దేనికి కారణం కాదు అనే వాటితో విరోధం రాదు ఎప్పుడైతే ఈ ప్రపంచమంతా కూడా మిథ్యారూపంని అసత్య రూపమని మనం అంగీకరించామో వివర్త ప్రక్రియ ద్వారా వచ్చింది గనక అప్పుడు ఈ ప్రపంచానికి సత్యత్వం లేదు గనక బ్రహ్మ ఏకమేవాద్వితీయమనే మాట కూడా కుదురుతుంది ఈ రకంగా ఏ శృతి వాక్యాలతోనూ మనకి విరోధం రాదు అన్ని శృతి వాక్యాలకు సమన్వయం కుదురుతుంది ఏమనుకుంటే ఈ ప్రపంచం అంతా కూడా పరిశుద్ధ చైతన్యంలోంచి వివర్త రూపంగా వ్యక్తమైంది అని చెప్పుకుంటే కనుక రామా ఈ దృశ్య ప్రపంచం వివర్త రూపంగానే జన్మించిందని ఈ ప్రపంచం అంతా మిథ్యా రూపమనని మనం తెలుసుకోవాలి అయితే ఈ బ్రిట చెప్పామంటే ఇదంతా కూడా వేదవాక్యాల మీద ఆధారపడి చెప్పాం ఎప్పుడు కూడా శృతి యుక్తిభ్యాం వాక్యముల దూరం యుక్తులతోనూ కూడా మనం బ్రిధాన్ని నిరూపించుకుంటూ వెళ్ళాలి అందుచేత ఇప్పుడు చెప్పిన ఈ విషయాన్ని నిరూపించేందుకు ఒక యుక్తి రూపం ఏంటంటే ప్రతి వాడిలోనూ ఒక చైతన్యం ఉంది వాడు వస్తువులను చూస్తున్నాడు చూడబడే వస్తువులు ఏమన్నా జడములు అవి దృశ్యములు ఈ దృశ్యములు ఎవడు చూస్తున్నాడు లోపల ఉండే చైతన్యం ఉన్నాడే వాడు ద్రష్టాన్ని పిలవలవాడిని వాడు చూస్తున్నాడు కనుక కనుక ఎప్పుడు కూడా ద్రష్ట అట్టే ఉంటాడు చైతన్య స్వరూపుడ ఉంటాడు ఈ ద్రష్టం ఉంటే ఈ దృశ్యం ఉన్నట్టు ఈ ప్రపంచం మొత్తాన్ని ఒక దృశ్యంగా తీసుకున్నట్టయితే ఈ మొత్తం ప్రపంచానికి కలిపి ద్రష్ట ఎవరు వాడే బ్రహ్మ పరబ్రహ్మ పరిశుద్ధ చైతన్యం పేర్లు విన్నీ ఆ పరిశుద్ధ చైతన్య రూపడైనటువంటి పరబ్రహ్మ ఉన్నాడే ప్రపంచం మొత్తాన్ని కలిపి ద్రష్ట వాడేం చేశాడు మన యొక్క ఆర్గ్యుమెంట్ కోసం వాడు వివర్త రూపంలో రాల పరిణామ రూపంలోనే ఈ దృశ్య ప్రపంచంగా వ్యక్తమయ్యాడు కసేపట్టి అనుకుందాం ఆర్గ్యుమెంట్ కోసం అప్పుడేమవుతుంది ద్రష్ట అయిన పరబ్రహ్మ అయిపోతాడు ఇప్పుడు వాడు ప్రపంచ రూపంగా మారిపోయాడు ఇది ఎలా ఉందంటే పరిస్థితి ఒక ఉదాహరణ జవిత మంచి కొయ్య చేసేటువంటి శిల్ప ఒకటి దొరికాడు వాహా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాడు శిల్పాలు అని మనం వీడిని పిలిచి ఏదైనా చేయించుకుందామని ఒక ఆశాయం ఏం చేశాడంటే ఏమయ్యా ఒక ఏకాండీ ఏనుగును చెక్కు పెట్టుని అడిగాడు అదేమిటండి ఏకాండ ఏనుగంటే సామాన్యమా పెద్ద బ్రహ్మాండమైనటువంటి చెట్టు కావాలి దానికి అన్నాడు వాడు ఎందుకో మా ఇంట్లో దొడ్లో ఎదురకుండా బ్రహ్మాండంగా రెండు వందల సంవత్సరాల నాటి చట్టం చేయాలి దాని యొక్క కాండం ఇట్లా కావలించుకుంటే కూడా పట్టట్లేదు అంత బ్రహ్మాండమైన కాండం ఉంది నీ ఇష్టం నువ్వేం చేసుకున్నావో చేసుకున్నారు సరే అన్నాడు ఓకే అన్నాడు వాడు వాడు చెప్పేసి పెరట్లో ఉన్నటువంటి పెద్ద చెట్టుని కాస్తా నరికేసి దాని కాండడంతో మంచి ఏనుగు బొమ్మ తయారు చేశాడు అంటే ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ చెట్టు ఏనుగు బొమ్మగా పరిణామం చెందింది అలా తీరా అంతా అయిపోయి వాడేమన్నా బ్రహ్మాండంగా ఏనుగు చేసి ఇది నిజమైన ఏనుగులాగా ఉంది అని మెచ్చుకున్న తర్వాత ఈ ఆసామి గారికి కొత్త ఆలోచన వచ్చింది వేసవి కాలం వచ్చే ఈ చెట్టు మా ఇంటి ముందర రెండు సంవత్సరాల నుంచి ఉంటోంది అది ఉంటే దొడ్డంతా నీడగా ఉండేది అసలు వడగాలే కొట్టేది కాదు మాకు సల్లగా ఉండేది ఇప్పుడు ఏమన్నా నాకు ఈ ఏనుగో వచ్చేటప్పుడు కాస్త ఇంటి ముందరంతా ఎండ మాడిపోతోంది వడగాలి సనాసరి ఇంట్లో హాల్లోకి వచ్చేస్తోంది కనుక నాకు ఇప్పుడు ఆ చెట్టు కావాలి అన్నాడు వస్తుందేమరి ఇప్పుడు మా చెట్టు మాకు వచ్చేసేయి అంటే వస్తుందేమరి వాడు నా వల్ల కాదండి అన్నాడు ఈ ఆసామె గారు ఏనుగు దగ్గరికి వెళ్ళి ఓ ఏనుగో నువ్వు ఇంతకుముందు ఈ చెట్టులోంచే ప్రణామరూపంగా వచ్చావయ్యా కనుక నువ్వే మళ్ళీ నాకు నేడెచ్చేసేయి పోని రూపం రాకపోతే పోయింది ఆ చెట్టు పూర్ణం ఏ పని చేసిందో అప్పుడు నువ్వే చేసి నువ్వే ఏనుగు బొమ్మ నువ్వే నాకు నీడ ఇవ్వన్నాడు ఆ ఏనుగుబొమ్మ నీడవ్వగలదా చెట్టిచ్చినంత నీడ ఇవ్వగలదా మరి కుదరతుంది అసాధ్యం పరిణామ ప్రక్రియలో ఒక కార్యం జన్మించింది అంటే కారణం యొక్క స్వరూపం ఇంకా అక్కడ ఉండదు అది పరిణామ ప్రక్రియ యొక్క లక్షణం అందుచేత ఇప్పుడు దీన్ని మనం అన్వయించుద్దాం నువ్వేం చెప్పావు ఆర్గ్యుమెంట్ కోసం పరిశుద్ధ పరమాత్మ స్వరూపంలోంచి పరిణామ ప్రక్రియ ద్వారా ఈ సృష్టి అంతా వచ్చింది అన్నావుగా పరి పరమాత్మ అంటే ఎవరు ద్రష్ట ఆ ద్రష్టలోంచి పరిణామ ప్రక్రియ ద్వారా ఈ దృశ్యం వచ్చింది అన్నావు బాగుంది అంటే ఏం జరిగిందనమాట ఈ దృశ్య రూపం వచ్చేటప్పటికి ఆ ద్రష్టగా రూపం ఎగిరిపోయింది ఎందుకని పరిణామ ప్రక్రియలో కార్యం పుట్టాక కారణస్వరూపం మిగిలి ఉండదుగా అక్కడ అంటే ద్రష్ట లేకుండా దృశ్యం వచ్చేసిందేమో ఏం జరిగింది ఇప్పుడు ద్రష్ట లేడు అక్కడ దృశ్యం మాత్రం ఉంది ఇది ఎక్కడ కుదురుతుందా ఈ ప్రపంచం అంతా దృశ్యం దీనికి ద్రష్ట కాదగినవాడేమన్నా పరిశుద్ధ పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ ఇప్పుడు లేడు పరిణామ రూపంలోకి వచ్చేసి జగత్ వచ్చేసాడు ద్రష్ట లేని దృశ్యం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా కనుక దీన్ని వేదవాక్యాలు కోర్లేదు కేవలం తర్కంతో ఆలోచించుంటూ వస్తే నువ్వు చెప్పిన విధానంలో పరిణామ రూపంలో వచ్చిందంటే ద్రష్టలేని దృశ్యం ఉంది అని చెప్పినట్టు అయిపోయింది కనుక ఈ గందరగోళం అంతా ఎందుకు వచ్చింది అంటే పరబ్రహ్మలోంచి ఈ దృశ్య ప్రపంచం అంతా పరిణామ ప్రక్రియలో వచ్చింది పరిణామ ప్రక్రియలో వచ్చింది అని అందువల్ల వచ్చింది ఇది కనుక తప్పు అది పోతే మిగిలిన అవకాశం ఒకటే ఉంది ఏమిటంటే ఎందుకంటే ప్రపంచంలో ఏదైనా ఒక వస్తువు పుట్టాలి అంటే వ్యక్తం కావాలంటే రెండే రెండు ప్రక్రియలు పాజివులు అంతకంటే వేరే సాధ్యం లేదు ఒకటి పరిణామ ప్రక్రియ రెండు వివర్త ప్రక్రియ పరిణామ ప్రక్రియ కుదరదు అని చెప్పి వేద వాక్యాల ప్రకారం చూసేశాము తర్కం ప్రకారం కూడా చూసేశాము కనుక ఏం చెప్పాలంటే ఈ ప్రపంచం కూడా పరిశుద్ధ పరబ్రహ్మలోంచి వివర్త ప్రక్రియ ద్వారానే వివర్త ప్రక్రియ ద్వారానే పుట్టింది అని ఒప్పు తప్పదు ఇది ఒప్పుకుంటే ఏమైపోతుంది ఈ ప్రపంచం అంతా కూడా రజ్జు సర్పంలాగేనే మిథ్యాభూతము అని కూడా ఒప్పుకోక తప్పదు ప్రపంచం మథ్యాభూతం కనుక ఇందాక చెప్పుకున్నాగా ఈ ఎట్లయితే ఎప్పుడైతే ఈ ప్రపంచం కార్యమైనటువంటి ప్రపంచం మిథ్యాభూతమైందో ఈ కార్యం వల్ల పరబ్రహ్మకు పట్టినటువంటి కారణత్వం కూడా మిథ్యాభూతం అయిపోతుంది అంచేత బ్రహ్మ కారణం కాదు అనేటువంటి పేదవాక్యాలు కుదిరిపోతాయి ఎప్పుడైతే ప్రపంచం సత్యం కాదో బ్రహ్మ అద్వితీయము అనేటువంటి మాట కూడా చక్కగా సరిపోతుంది కనుక రామా ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా శృతి ద్వారా చూసుకున్నా యుక్తి ద్వారా చూసుకున్నా కూడా మనం ఏమని చెప్పాలంటే పరిశుద్ధ పరబ్రహ్మలోంచి ఈ ప్రపంచమంతా కూడా కేవలం వివర్త ప్రక్రియ ద్వారానే వ్యక్తమైంది అని చెప్పుకోవాలి ఇకపోతే మనస్పందము విషయస్పందము ఇందాక నుండి చెప్పుకొని వాటికి అన్యోన్యాశ్రయ దోషం లేదు ఉందా లేదా అని విచారణ వచ్చింది ఇందాక అటువంటి అన్యోన్యాశ్రయ దోషం లేదు అని చెప్పడం కోసం ఈ నిరూపణ చేశాం ఏమని ఈ ప్రపంచం పరబ్రహ్మలో అంతర్లీనంగా ఉంది అని మేము చెప్పాం ఇందాక అక్కడ ఈ జగత్తు పరబ్రహ్మకి ఈ జగత్తుకి పరబ్రహ్మ వివర్త కారణంగా ఉంది అర్థం చేసుకోవాలి అంతర్లీనంగా ఉంది అర్థం ఏం చేసుకో నువ్వు అంతర్లీనంగా ఉన్నటువంటి జగత్తుకి ఆ పరబ్రహ్మ వివర్త కారణ రూపంగా ఉంది అర్థం చేసుకోవాలి అలా చేసుకున్నట్టయితే తర్కానికి విరోధం రాదు వేదవాక్యాలకి విరోధం రాదు మరో రకంగా పొరపాటు పడ్డావంటే అన్నిటికి విరోధం వస్తుంది ఈ పొరపాటు రాకుండా ఉండకూడదనే నీకు ఇంతసేపు వివరణ ఇచ్చాను కనుక రామామ్మ ఎక్కడి నుంచి వచ్చామంటే ప్రమాణ విచారణ దగ్గర నుంచి వచ్చాం ముక్తి కావాలంటే శాశ్వతమైన శాంతి కావాలంటే శాస్త్ర విచారణ చేయాలి అని చెప్పారు శాస్త్ర విచారణ చేయాలంటే ప్రమాణ జ్ఞానం రావాలి అని చెప్పారు ప్రమాణం అంటే ఏమిటి అని చెప్పడం కోసం వస్తూ వస్తూ ఓదామి నుంచి ఇట్లా వచ్చాం అసలు ప్రమాణం ఏది అంటే ప్రత్యక్ష ప్రమాణమే అని చెప్పారు ప్రత్యక్ష ప్రమాణం యొక్క నిర్దిష్ట స్వరూపం ఏమిటి అంటే అది ఆత్మతత్వమే అని కూడా నిరూపించాం అటువంటి ఆత్మతత్వాన్ని పరిశీలించడం ద్వారా ఈ విధమైనటువంటి ప్రమాణపూర్వకమైనటువంటి ఆత్మ విచారణ కొనసాగించాలి శాస్త్రముల యొక్క సహాయంతో అలాగైతే మరి అనుమాన ప్రమాణం శబ్ద ప్రమాణం వేద ప్రమాణం ఇవన్నీ లేవా మరి వాటికేమీ ఉపయోగమే లేదా అన్ను అంటావేమో అలా లేదని మేమేం చెప్పడంలా మేము అనేది ఏమిటంటే అనుమాన ప్రమాణం కాని వేద ప్రమాణం కానీ ఆప్త ప్రమాణం కానీ ఇంకా ఏ ప్రమాణం కానీ ఇవన్నీ కూడా పర్యవసానంలో ప్రత్యక్ష అనుభవపూర్వకంగా ఏ విషయాన్ని మనకి ధృవపరుస్తాయో ఆ విషయంలోకి ఈ అనుమాన ప్రమాణాలు కూడా మనని తీసుకెడతాయి అంటే ఇతర ప్రమాణములన్నీ కూడా ప్రత్యక్ష ప్రమాణం ద్వారానే సాక్షాత్గా విషయ నిర్ధారణ మనకి చేస్తాయి అంతేకాకుండా ఈ అనుమానాది ప్రమాణాల జీవనం ఉందే ఇదంతా కూడా ప్రత్యక్ష ప్రమాణం మీదే ఆధారపడి ఉంది ప్రత్యక్ష ప్రమాణం అంటే పరమాత్మ చైతన్యమే ఇంకా వేరే కాదు అమట ఇప్పుడు రెండుసార్లు మూడు నిరూపణ చేశాం అందుకే ఈ పరబ్రహ్మ చైతన్యాన్ని గురించి నీకు ఇంత విచారణ చేశానయ్యా ఇంత వివరణ చేశానయ్యా కనుక ఈ విచారణ యొక్క పరమావధి ఏమిటి అనే విషయం అక్కడ మాత్రం నీకు చెప్పవలసి ఉంది అది చెబుతానంటున్నాడు మేం చెప్పేది అది కాదు మాటట్టా కనిస్తోంది కానీ అసలు చేయాల్సిన విచారణ ఏంటంటే విచారయాచార్య పరం పరాణ్యేద్శుద్ధం స్వయమేవ బుద్ధ్యా హ్యనూన రూపం పరమం అభ్యుపైషి అన్నాడు అనూన రూపం పరం అభ్యుపైషివత్ నీకు పరబ్రహ్మస్వరూపం నీయంతడు నీకే తెలిసేదాకా యావత్ విశుద్ధం స్వయమేవా బుద్ధ్యా అనూన రూపం పరమం అభ్యుపైషి ఆ పరబ్రహ్మస్వరూపం నీయంత నీకే బుద్ధి ద్వారా నీ అనుభవం ద్వారా నీకు తెలిసే వరకు నువ్వు ఈ విచారణ చెయ్యాలి ఎలా విచారణ చెయ్యాలి ఈ ప్రపంచాన్ని చూస్తుంటే మనకేమర్థం అవుతుందండి ప్రపంచం అంతా గందరగోళంగా అనిపిస్తుంది ఒకసారి ఇది సత్యం అనిపిస్తుంది ఒకసారి అది సత్యం అనిపిస్తుంది ఎలా ప్రత్యక్షంతో విచారణ చేసే టైమో ఆచార్య పరంపరాణా మతేనా సత్యేనా సితేనా ఆచార్య పరంపరకు సమ్మతమైనటువంటి ఒక విచారణ మార్గం ఉంది అది సత్యమైన మార్గం స్వచ్ఛమైన మార్గం సితేనా అంటే స్వచ్ఛం సత్యైన అంటే యథార్థం యథార్థమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆచార్య పరంపరా సమ్మతమైనటువంటి ఒక విచారణ మార్గం ఉందా ఆ మార్గంతో విచారించు వాళ్ళు చెప్పేశారు కదండి ఇంకేముంది వాళ్ళకి అనుభవం అయిపోయింది కదా అంటే అది కుదరదు వాళ్ళు చెప్పే మార్గంలో నువ్వు మళ్ళీ విచారణ చేయాలి ఎంతవరకు చేయాలంటే నీ బుద్ధితో నీ ఆ పరబ్రహ్మ యొక్క ఆ పరమాత్మ యొక్క తత్వ సాక్షాత్కారం స్వయంగా కలిగే వరకు చేయాల్సింది ఇది పురుష ప్రయత్నం అంటే రామా నువ్వు పురుష ప్రయత్నాన్ని ఆచరించు దీన్ని ఆశ్రయించు గురు పరంపరా సమ్మతమైనటువంటి విచారణ ప్రక్రియను అనుసరించు ఏ అవధులు అయినటువంటి పరిశుద్ధమైనటువంటి బ్రహ్మతత్వాన్ని నీ బుద్ధితో నువ్వే సాక్షాత్కరింపజేసుకో అప్పటిదాకా నీ విచారణ కొనసాగించు అని వశిష్ఠ మహర్షి తన ఈ ముముక్షు వ్యవహార చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు సమాప్ చేసి క్రోడీకరించి ఇక ముందుకు తీసుకెళ్ళబోతున్నాడు ఏమంటున్నాడు ఇప్పటిదాకా తన బోధనా ప్రణాళికని చెప్పాడు కొంతవరకు తను చెప్పబోయేటువంటి రాబోయే ప్రకరణాల్లో తను చెప్పబోయేటువంటి సిద్ధాంతంలోని ప్రధాన భాగాన్ని కూడా ముందరే ఈ చర్చిలోనే సూచించేశాడు వశిష్ట మహర్షి అక్కడ తో కాకుండా ఇలాంటి ఉత్తమ జ్ఞానం గల సద్గురువులను గుర్తుపట్టే విధానం అక్కడ మాత్రం చెప్పవలసింది ఎందుకంటే ఆచార్య పరంపరానా మతేనా అన్నాడు ఆచార్య పరంపరకు సమ్మతమైనటువంటి సత్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి విచారణ మార్గంలో ముందుకు సాగవయ్యా అన్నాడు అయితే మరి ఈ ఆచార్య పరంపరను గుర్తించేది సద్గురు పరంపరను గుర్తించేది ఎట్లాగా అదొకటి చెప్పాలి అందుకోసం ఆ పరంపర ద్వారా జ్ఞానాన్ని ఎలా అందుకోవాలో ఆ విధానాన్ని కూడా బోధించవలసింది అందుకోసం ఏం చేశాడంటే ఇరవయ స్వర్గలో అంటే ముముక్ష వ్యవహార ప్రకటనలో ఇరవయో స్వర్గలో సద్గురువుల యొక్క సదాచార లక్షణాన్ని వి విచారించడానికి ఆయన ప్రారంభించాడు ఉపక్రమించాడు ఏమంటున్నా అంటే రామా మనిషికి ఆత్మతత్వ విషయంలో తనకి ఆత్మతత్వ జ్ఞానం వృద్ధి పొందాలంటే రెండు ముఖ్య మార్గాలు ఉన్నాయ ఒకటి ఆర్య సంగమం రెండవది శాస్త్రయుక్తి ఇహ శపదమాధులు ఉన్నాయి కదా అవన్నీ ఉండాల్సిందే కాదంటల్లా ప్రధానమైనవి రెండి రెండు ఏమిటిది ఆర్య సంగమము శాస్త్రయుక్తి మానవుడు తన యొక్క ప్రజ్ఞ అంతా కూడా ఈ సత్సంగమాన్ని అంటే ఆర్యసంగం ఉన్నా సత్సంగం ఉన్నా సాధుసంగమం ఉన్నా ఇవన్నీ ఒకటే ఈ సత్సంగమాన్ని శాస్త్రయుక్తిని ఈ సంపాదించుకోవడానికి తన యొక్క శక్తియుక్తులన్నీ వినియోగించాలి తనకున్న సంపదను కూడా దీనికే వినియోగించాలి అలా చేస్తే ఆ సత్పురుషుల్లో ఉన్నటువంటి మహాపురుష లక్షణాలు వీడికి అబ్బుతాయి అన్ని సద్గుణాలు ఒకే సత్పురుషుల్లో ఒకేసారి ఉండటం అంత సులభ సాధ్యమైన విషయం కాదు అటువంటి వాళ్ళు ఎక్కడో కాని ఎవరికో గానీ దొరకరు అందువల్ల రామా ఎవరెవరిలో ఏ ఏ ప్రశస్త గుణాలు ప్రకాశిస్తూ ఉంటాయో అవన్నీ గమనించుకోవచ్చి వాళ్ళ వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాటిని నేర్చుకోవాలి తద్వారా తన బుద్ధిబలం క్రమక్రమంగా పెంచుకుంటూ రావాలి అయితే మరి సత్పురుషులు ఎవరు మహాపురుషులు అంటున్నారు కదా వాళ్ళు ఎవరు అంటే సత్పురుషులన్నా మహాపురుషులన్నా ఎవరయ్యా అంటే శమధమాది షడ్గుణాలతో పాటు సమ్యక్ జ్ఞానం సమ్యక్ జ్ఞానం అంటే పరిశుద్ధమైనటువంటి ఆత్మతత్వాన్ని ప్రకాశింపజేయగలిగినటువంటి జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళే సత్పురుషులు కేవలం శమధమాది సంపత్తి ఉన్నా వాళ్ళు సత్పురుషులని చెప్పేందుకు వీల్లేదు కేవలం జ్ఞానం మాత్రం ఉండి శమధమాదులు లేకపోయినా వాళ్ళు చెప్పడానికి వీల్లేదు ఈ శమధమాది సంపత్తి దానితో పాటు సమ్యక్ జ్ఞానము ఈ రెండూ కలిసి ఉన్నవారే సత్పురుషులు వారే మహాపురుషులు కనుక రెండూ ఉండాలయ్యా ఏ రెండింటిలో ఏది వదిలిపెట్టడానికి వీల్లేదు రెండూ గలవందే సిద్ధి రాదు శమధమాదులు జ్ఞానం అనే పరస్పర పోషకత్వం ఉంది అంటే ఏమిటి శమధమాదుల వల్ల జ్ఞానము పెరుగుతూ ఉంటుంది జ్ఞానం వల్ల శమధమాధులు పెరుగుతూ ఉంటాయి ఇదేమిటండి దీనివల్ల అది పెరుగు దానివల్ల ఇది పెరుగుతుందా అంటే రెండు అంటున్నారండి ఎట్లా కుదురుతుందంటే కుదురుతుందయ్యా వానలు బాగా పడితే పంటలు పండుతాయి పంటలు బాగా పండితే వానలు బాగా వస్తాయి అని అడుగు అదేమిటయ్యా వానలు పడితే పంటలు పండుతాయి బాగా అంటే అది బాగుంది అంతేగాని పంటలు పండితే వానలు వస్తాయి అంటావేమిటి అంటే కుదురుతున్నాయ్యా పంటలు బాగా వానలు వస్తే అరణ్యాలన్నీ బాగా పెరిగితే దేశ నిండా అడవుల నిండా పెద్ద పెద్ద చెట్లు బాగా పెరిగితే దాన్ని బట్టి మళ్ళీ వానలు పెరగట్లా అట్లాగే బాగా వానలు పడి పంటలు పండి ప్రజలకి ఐశ్వర్యం కనుక పెరిగితే వాళ్ళంతా సద్ధర్మ బుద్ధితో యజ్ఞయాగాదులు చేస్తే దానివల్ల దేవతలంతా అతృప్తి పడితే మళ్ళీ వాళ్ళ అనుగ్రహం వల్ల వానలు పెరగట్లా కనుక వానల వల్ల పంటలు పెరుగుతున్నాయి పంటల వల్ల వానలు పెరుగుతున్నాయి కనుక ఇట్లా పరస్పర పోషకత్వం ఉంటుంది పరస్పర ఆశ్రితత్వం అని చెప్పకూడదు పరస్పర పోషకత్వం అని చెప్పాలి పరస్పర పోషకత్వం వానలకు పంటలకు ఉందో అట్లాగే శమధమాదులకు జ్ఞానానికి కూడా పరస్పర పోషకత్వం ఉంటుంది శమధమాది గుణ సంపద దీన్ని ఏదైతే ఉందో దాన్ని సత్పురుషక్రమము అని పిలుస్తూ ఉంటారు దాన్నే సదాచారము అని పిలుస్తూ ఉంటారు దీన్నే సాధు పద్ధతి అని పిలుస్తూ ఉంటారు ఏ రకంగా చెప్పిన వాడు ఏంటంటే శమధమాది సంపత్తి అని అర్థం అనమాట కాగా జ్ఞానానికి సదాచారానికి అన్యోన్య ఆశ్రయత్వం అని చెప్పకపోయినా అన్యోన్య పోషకత్వం అని తెలియంది కదా అయితే వీటిలో సాధకుడు వీటిల్లో దేని గట్టిగా పట్టుకోవాలంటే దేన్ని పట్టుకున్నా పర్వాలేదు ఏ ఒక్కదాన్ని గట్టిగా ఆచరించినా సరే రెండోది దానంతరం అదే వచ్చేస్తుంది పల్లెల్లో రైతు పిల్లలు ఉంటారు చూడవాళ్ళు మగవాళ్ళు అంతా ఉన్నా పొలాల్లో కష్టపడి పనిచేస్తారు బాగా పంటలు దున్ని అంతా చేస్తారు పంట మీదకి వస్తుంది పొలం అంతా అప్పుడు ఏం చేస్తాయి ఈ పిట్టలు వచ్చేసి ఈ కంకులన్నీ కొరికేస్తూ ఉంటాయి అప్పుడేం చేస్తారంటే ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని తీవచి కాపలా పెట్టేస్తారు ఈ పిల్లలు ఏం చేస్తారు అక్కడ నుంచుని పొలం మధ్యలో నుంచి మంచి మీద పక్షులు చిన్నపిల్లలు చప్పట్లు కొడుతూ ఉండాలి ఈ చిన్నపిల్లలు కదా ఆడుకునే స్వభావం ఉంటుంది వాళ్ళకి పైన ఆడపిల్లల పాపం వాళ్ళు వాళ్ళు బుద్ధుని చప్పట్లు కొట్టడం ఏం కొడతారు వాళ్ళు విసుగుడదు అట్లా బోరు కొట్టకుండా ఉండటం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఆడపిల్లలు వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు చప్పట్లు కొట్టి తాళం వేస్తూ ఉంటారు ఇట్లా చేస్తే మనం సంతోషంగా ఉంటుంది సంగీత సాధన అవుతుంది తాళ సాధన వేస్తూ ఉంటుంది పాటలు జరుగుతూ ఉంటాయి ఈ తాళం కోసం వేసే చప్పట్ల వల్ల వచ్చినటువంటి పెట్టెలు ఎగిరిపోతూ ఉంటాయి అంటే ఒక సంగీత సాధన సాగుతూ ఉంటుంది మరోపక్క పెట్టలను తొలడం సాగుతూ ఉంటుంది ఇంకో ఆ చేసేటువంటి పిల్లలకి సంతోషంగా ఉంటుంది బోర్ లేకపోగా సంతోషంగా ఉంటుంది చక్కగా పాటలు పాడుకుంటూ సంగీత సాధన చేసుకుంటూ ఉంటారు అలాగే సాధకుడైన వాడు సాధించమంటే ఎలా సాధించాలంటే ఈ ఆడపిల్లలు సంతోషపూర్వకంగా సంగీతపూర్వకంగా పెట్టెలను తోలినట్టుగా ఉపాయంగా సాధించాలి చప్పట్లతో సంగీతం వచ్చేసినట్టు వీడి చేసేటువంటి సాధనతో జ్ఞానం దానంతదే వచ్చేయాలి అంత సులభంగా ఆనందపూర్వకంగా ఉండాలి ఆనంద సాధన కోసం చేసేటువంటి మార్గం కూడా ఆనందరూపంగానే ఉండాలి అంతేకాని ఆనందం కోసం సాధన చేయడం ఆ చేసే సాధనంతా ఏడుగు రూపంగా ఉంటాం అది కుదరదు ఆనందరూపంగా సాధన జరగాలి ఆ సాధకుడు కేవలం జ్ఞాన సాధన చేసినట్లయితే సంగీతంతో పాటు చప్పట్లు వచ్చినట్టుగా శమధమాదులు వాటంతవే వచ్చేస్తాయి శమధమాదుల కోసం సాధన చేసినట్లయితే చప్పట్లతో పెట్టలేగిరిపోయినట్టుగా జ్ఞాన సాధన వచ్చేస్తుంది అని చేత చేత జ్ఞానం వస్తుంది జ్ఞానం వల్ల శమధమాధులు వస్తాయి అంటే వివేకం వీళ్ళ వివేకం పెరుగుతున్న కొద్దీ ఒక పక్క శమధమాధులు పెరుగుతుంటాయి శమధమాదులు పెరుగుతున్న కొద్దీ వివేక జ్ఞానం పెరుగుతూ ఉంటుంది కనుక ఈ విధంగా ఇవి పరస్పర పోషకంగా పనిచేస్తాయ్యా ఇది దీంట్లో ఉన్న ప్రక్రియ కనుక రామా ఇప్పటికి నేను నీకు ఏం చెప్పానంటే మోక్షాన్ని పొందగోరేటువంటి ముముక్షువు ఏ రకంగా వ్యవహరించాలో ఆ వ్యవహారం అంతా ముముక్షు వ్యవహార ప్రకరణంగా నీకు వివరించాను నా ప్రణాళికలో ముముక్షు వ్యవహార ప్రకరణం ఇక్కడితో చివరికి వచ్చేసింది ఇహ ఏం చెప్పాలంటే పై ప్రకరణం చెప్పాలి నేను తథో ఉపదిష్ఠితే సమ్యక్ ఏవం జ్ఞానక్రమో యథా అన్నాడు ఇక నీకు జ్ఞానక్రమాన్ని ఉపదేశించేస్తా ఈ జ్ఞానక్రమంలో మొట్టమొదటిది ఏమిటి అంటే ఉత్పత్తి ప్రకరణం ఈ ప్రపంచం అంతా ఎలా పుట్టింది అంటే మనస్సంకల్పం వల్లే ఇది పుట్టింది విడుదలవుతోంది ఇది మనోరాజ్యంలాగా విజృంభిస్తోంది మనోరాజ్యంలాగా విజృంభిస్తోంది అని నీకు పూర్వం చెప్పా ఈ జగత్తు యొక్క ఉత్పత్తి విషయంలో నీకు కొన్ని విషయాలు పూర్వమై చెప్పే కానీ అసలైనటువంటి దాని తత్వం అంతా కూడా రాబోయేటువంటి ఉత్పత్తి ప్రకటనలో వివరించబోతు ఉన్నాడు ఆ విషయం నీకు పూర్వమే నా ప్రణాళిక విషయంలో చెప్పేశారు కనుక రామ మహిళ ఉత్పత్తి ప్రకటనలోకి ప్రవేశిద్దామన్నాడు విశిష్ట మహర్షి మొట్టమొదటి ప్రకటనలో శ్రీరాముడి యొక్క వైరాగ్యాన్ని వర్ణించారు ఎందుకంటే ఏ సాధకుడికైనా సరే ఏ ముముక్షువుకైనా సరే ముందర వైరాగ్యం ఉంటే కానీ విషయ ప్రవేశం చేసే అర్హత ఉండదు కనుక వైరాగ్య వర్ణన చేశారు ఎప్పుడైతే వైరాగ్యం వచ్చిందో వాడు ముముక్షు అయినట్టే లెక్క అటువంటి ముముక్షు ఏం చేయాలి ఏం పొందాలి ఆ రెండింటినీ కూడా ముముక్షు వ్యవహార ప్రకటనలో చెప్పారు ఇప్పుడు అసలు ఈ జగత్తు యొక్క ఉత్పత్తి ఏమిటి దీని యొక్క ఉత్పత్తి లక్షణం ఏమిటి అనే విషయాన్ని రాబోయే ఉత్పత్తి ప్రకటనలో చెప్పబోతున్నారు జై గురు ద